భారతంలో జన్మించడం మన పూర్వ పుణ్య ఫలం కేవలం ఇక్కడ పుట్టడం మాత్రం చేతనే మనకు అబ్బే కొన్ని సద్భావాలు సత్సంకల్పాలు ఇతరులు ఏళ్ల తరబడి పొందలేరు పుడమనంతటినీ ఒకే కుటుంబంగా భావించే మన సంస్కృతి అందరూ చల్లగా ఉండాలని ప్రార్థించే మన ధార్మికత ఈ భూమిపైన మరొక దేశానికి లేవన్నది వేల సంవత్సరాల చరిత్ర చెప్పిన సత్యం ఆత్మరక్షణ కోసమో మానవాళికి చేటు చేసే చెడుని నిర్మూలి నిర్మూలించడం కోసం పోరాడడం తప్ప మత మౌఢ్యంతోనో కేవలం రాజ్యాకాంక్షతోనో పరులను దోచుకోవడానికో పూర్వ మన పాలకులు ఎన్నడూ ఇతరులపై దండెత్తలేదు సమాజానికి శత్రువుల నుంచి ముప్పు లేదనిపిస్తే వారు ఇక తమ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికే కృషి చేసేవారు ఈ ఆ దిశగా సంగీతం నృత్యం శిల్పం వంటి కళలు వ్యక్తి ఔన్నత్యానికి విశ్వ కళ్యాణానికి తోర్పడే ధార్మికత ఆధ్యాత్మికత ప్రేమ శాంతి వంటి సద్గుణాలతో జనావళి తమ తమ వృత్తులలో ఆనందమయ జీవితాన్ని గడిపే గడిపేలా పాటుపడేవారు ఈ మార్గంలో పురోగమించి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల అన్నిట్లోనూ దాదాపు ఎనిమిది శతాబ్దాల క్రితం వరకు కూడా విశ్వానికే మగుటాయమానంగా వెలుగొంది భారతదేశం కానీ స్వార్థము సంకుచితత్వం పరమావధి అయిన పరదేశీయులు కుటిల మనస్తత్వంతో మన శాంతి సహనాలను చేతగాని చేతకానితరంగా భావించారు మన ఔన్నత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి అక్కస్తో మన పైకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాడి చేశారు సామర్థ్యం ఉన్నా తగిన సమయంలో వారి క్రూరత్వానికి కుటిలత్వానికి సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోయినా మన దేశం క్రమక్రమంగా వారి చేతుల్లోకి జారిపోయింది నిలువు దోపిడీకి గురైంది నిరుపేద దేశంగా బానిస దేశంగా మిగిలింది పేరుకు స్వాతంత్రం వచ్చినా పాలకులు మారారు తప్ప దేశాన్ని దోసుకోవడం ఆగలేదు జనుల మనస్సులోని బానిసత్వము దూరం కాలేదు ఈ దశలో కూడా మనం మేలుకోకపోతే మనకెందుకులే అన్న స్తబ్దత నుంచి బయటపడకపోతే నిజమైన భారతీయుల మనముందున్న బాధ్యతను భుజాలపైన ఎత్తుకోకపోతే నేను నా వాళ్ళు బాగుంటే చాలు అన్న సంకుచితత్వం నుంచి బయటపడకపోతే భోగల అలసత్వం వ్యసనాలు బలహీనతలు స్వార్థములను జయించకపోతే సినిమా హీరోలకు క్రికెట్ స్టార్లకు కుటిరల రాజకీయ నాయకులకు జై మాని భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ వంటి మహనీయులను ఆదర్శంగా స్వీకరించి వారి మార్గాన్ని అనుసరించకపోతే మన జీవితానికి అర్థం లేకుండా పోతుంది మన దేశము మరింత పతనం అవుతుంది అన్నిటినీ మించి కళ్యాణానికి పాటుపడే ఏకైక సంస్కృతిని సమాధి కట్టడంలో మనము సహకరించినట్లు అవుతుంది ఈ పాపం మన ద్వారా జరగకుండా ఉండడానికి మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నెరవేర్చడానికి భారతీయులుగా మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఇవి శాస్త్రజ్ఞనిగా దేశదేశాలు తిరిగిన అనుభవంతో తగిన రుజువులతో వైజ్ఞానికంగా యోచించే మేధస్సుతో భారత అని దీనస్థితిని చూసి పరితపించి సత్వర పరిష్కారానికై సక్రమంగా పాటుపడే పవిత్ర హృదయంతో ఒక ఇరవై తొమ్మిదేళ్ల యువకుడు రాజీవ్ దీక్షిత్ పంతొమ్మిది దేశవ్యాప్తంగా పర్యటించి ప్రసంగించే తొమ్మిది ఉపన్యాసాల సంకలనానికి తెలుగు అనువాదమే ఈ ఆడియో క్యాసెట్ నేడు ఆ చరితార్థుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం వారి ప్రసంగాల్లో కొన్ని అంశాలు పంతొమ్మిది నాటి తొంభై ఏడు నాటి సమస్యలను సూచించినప్పటికీ నేడు అవే సమస్యలు మరింత భయంకర రూపంలో మన ముందున్నాయి నాడు కేవలం పద్నాలుగు పదిహేను టీవీ ఛానళ్ల గురించి వారు ప్రస్తావిస్తే నేడు వాటి సంఖ్య వందల్లో ఉంది వారు వందల కోట్ల జరిగిన కుంభకోణాల గురించి వారు చెబితే నేడు లక్షల కోట్ల జాతి సంపద దోచుకోబడుతుంది ఇక ప్రపంచీకరణ ఉదారీకరణ దుష్పరిణామాలు మన కళ్ల కనిపిస్తూ ఉన్నాయి అందుకే ఈ సమస్యలకు వారు సూచించే పరిష్కారాలు అత్యంత ప్రధానమైనవి ఈ కారణంగానే వారి ప్రసంగాలను అనువదించి మీకు అందించడం జరుగుతుంది ఇవి వారు వేరు ప్రాంతాల్లో చేసిన ప్రసంగాలు కావడం వలన కొన్ని అంశాలు మళ్లీ మళ్లీ ప్రస్తావించబడ్డాయి ధారాళంగా సాగే ప్రసంగ ప్రవాహానికి ఆటంకం కలగరాదని ఆ వాస్తవాలు మన హృదయంలో మళ్లీ నాటుకోవడానికి కూడా మనం పునరుక్తి దోహదపడుతుందని వాటి తొలగించకుండా అలాగే ఉంచడం జరిగింది ఈ ఉపన్యాసాలు ఆలకించి అనుసరించి సాధ్యమైనంత ఎక్కువ మంది నిజమైన భారతీయులుగా జీవించి ధన్య చరిత్రలు కావాలని మా ఈ చిన్ని ప్రయత్నం వీటిలో మీ అశారు